ందుకు మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాము మహాపరిశుద్ధుడ మహోన్నతుడ గొప్ప దేవ మమ్మలు మిక్కిలిగా ప్రేమిస్తున్నాము మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడ నీ బంగారు పాతాలకు వందనాలు వందనాలు స్తుతి స్తోత్రాలను ఆయన దయగలమా తండ్రి ప్రేమ గలమా ఏసాయా నీ కురపు కొరకై వంద నాలుగు తండ్రి నికే స్థుతులు స్తోత్రాలు నాయనా ప్రభా దినంతా ప్రభాన్ని రెక్కల కింద భద్రపరిచిన ఆయన మీరు కాచిన విధానం కొరకే మీకు వందనాలు తండ్రి కృపగల దేవ ఆశ్చర్యకరుడా అద్భుత కరుడా తండ్రి దేవాతి దేవ రాజాతి రాజా పరిశుద్ధుడా పరిశుద్ధుడ పరిశుద్ధుడ తండ్రి అయ్యా దూతలందరూ ప్రభ నేను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని తండ్రి నిత్యము స్థానం చేయబరిచిన మహాదేవ నీకే వందనలయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు యనా ప్రభా ఆకాశవాన్ని సింహాసనం భూమిని బాధ పెట్టమందుకు ప్రభ ప్రభని పాతపీఠం దగ్గర మొరుపెడుతున్నాం ప్రభా పరిశుద్ధుడా తండ్రి ఈ ఆన్లైన్ ప్రార్థనలో మేమందరూ కూడి ఉన్నాం ప్రభా పరిశుద్ధుడా తండ్రి మా మధ్యలో మీరు దిగండి యశు మీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా పరిశుద్ధుడానికే వందనాలు ప్రభా మమ్మల్ని అందరినీ మీ ఆత్మతో నింపండి పరిశుద్ధుడానికే వందనాలయ్యా ఈ ఆరాధన అంతుట్లో మీ తోడుండండి ప్రభా పరిశుద్ధుడా వాక్యం చెప్పే వాళ్ళు మీరుండి మాట్లాడండి పరిశుద్ధుడానికే వందనాలయ్యా దేవాతి దేవానికి స్థుతుల స్తోత్రాలు ప్రభా పాటల ద్వారా మీరు మైం పొందండి తండ్రి తండ్రిని పర్లక మరుమలు మాతో మాట్లాడండి పరిశుద్ధుడా నీకే వందనాలు దేవా ఏసయ్యా ఈ ఆన్లైన్ ప్రార్థన ప్రభా మీ తోడు నడిపించమని ప్రార్థిస్తున్న అందరూ ప్రభా విను వారికి కూడా మారుమంచు దయచేయండి రక్షణ దయచేయండి ప్రభా ఏసయ్యా తండ్రి నీ వైపు తిరిగే కృపను దయచేయమని ప్రార్థిస్తుంది దేవా నీకే వందనాలయ్యా బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరిచండి ప్రభా తండ్రి నీకే వందనాలు అనారోగ్యంతో ఉన్న వాళ్ళను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకే బంధనాలైనా మంచి ఆరోగ్యాలు దయచేయండి ఎవరు ఏ అవసరంలో ఏ అక్కర్లో ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరు అవసరతలు తీర్చేయండి అందరి హృదయాలు నెరిగిన దేవ నీకే బంధనాలు తండ్రి పరిశుద్ధుడా నీకే స్థుతులు స్తోత్ర ప్రతి ఒక్కరు అవసరాలు కూడా తీర్చండి ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి అయినా నీ సేవలు వాడుకోండి తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలైనా కూడి ప్రతి బిడ్డను కూడా ప్రభావం దీవించి ఆశీర్వదించండి ఈ ఆన్లైన్ ప్రార్థనలు ఆరాధనలు అంతట్లో మీ తోడుని నడిపించమని నీ కృపగల వస్తాను కాపా చెప్పుకుంటూ ఏసయ్య పరిశుద్ధ నా మమ్మ ప్రార్థించి పడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రైస్తాల్ బ్రదర్ థ్యాంక్ బ్రదర్ మన మధ్య సార్ పాట పాడతాను లెక్కించలేని స్తోత్రముల్ తీవా ఎల్లప్పుడు నే పాడిద ఇంత వరకు నా బ్రతుకులో న్యూస్ చేసిన మీ ఇంతవరకు నా బ్రతుకులో నివ్వు చేసిన మేలాగై లెక్కించలే ని స్తోత్రముల్ దేవాల్లప్పుడూ నీ పాడిదరు ఆకాశమాకాశముల్ దాని క్రిందు నాకాశము ఆకాశమాకాశముల్ దాని క్రిందు భూమిలో కనబడునవన్నీ ప్రభువాని కీర్తించు భూమిలో కనబడునవన్నీ ప్రభువాని కీర్తించు లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడ భూమిలో కనబడునవన్నీ అడవిలో నివసించునవన్నీ సురిగాలి యువ మంచును అడవిలో కనబడునవన్నీ సురిగాలి మంచును భూమిపైనున్నవన్నీ దేవానిన్నై పొగడును భూమిపైనున్నవన్నీ దేవానిన్నై పొగడును లేని స్తోత్ర ముల్దేవా ఎల్లపురువుని పారిదన్ ఇంత వరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేలాకై లెక్కించలేని స్తోత్ర ముల్దేవా ఎల్లపురువుని పారిదన్ నీటిలో నివసించు ప్రాణుల్ ఈ జీవరాసుల్ నీటిలోనివసించు ప్రాణుల్ ఈ భూలు మీలో జీవరాసులు ఆకాశము నాకె గురునవన్నీ ప్రభువానిన్నే కీర్తించు ఆకాశము నాకె గురునవన్నీ ప్రభువానిన్నే కీర్తించు లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూనే పారిద ఇంత వరకు నా బ్రతుకులో నువ చేసినేకించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు కాబట్టి మరొకసారి మీ అందరికీ ఉండనాలు కూడా ఉందో చెప్పుకుంటున్నా ప్రార్థన చేసుకున్నా ప్రార్థన పరిషిద్ది వందల కృతజ్ఞతలు గొప్పదేవ పాపల భారము ప్రభావ కానీ ప్రభు మా పాపాలు అన్నిటిని ప్రభావ నేను రక్తంతా కడిగినైనా మమ్మల్ని పరిషితులుగా పెద్దలుగా పరిచయమని అడుగుతున్నాను ప్రభా ఈ సాయంకాల సమయాన్ని ప్రభావ మేమందరం చేరి నిన్ను ఆరాధించుకుంటున్న ప్రభా మా ఆరాధ్య తులం తోడన మన అడుతున్నాను గ్రూప్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి నేను తాకండి నేను ఇంకెవరైతే రాలే వాళ్ళు కూడా దేవించి అవసరం దని నేను చెప్తున్న వాక్యములు ప్రభావ మీరు నాకు తోడుగా ఉండి సహాయం చేయమని ఏసు క్రిస్తనామను అడివేడుకుంటున్నా తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ లాడ్ కీర్తనలు వంద అధ్యాయ మూడవ వచ్చిన తెలుసు చదువుకుందాం యహోవాయ్ దేవుడు అని మనము యహోవా దేవుడు తెలుసుకోవాలి ఆయన తప్ప మనకి ఇంకెవరు లేరు ఆయనే మనలను పుట్టించడు మనము ఆయన వారము అంటే యూహవాయ దేవుడని మనం తెలుసుకోవాలి ఆయనే మనలను పుట్టించిన దేవుడు కూడా ఆయనే మనము ఆయన వారము మనమందరము ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము దేవుడే యూహవాయ దేవుడు కాబట్టి ఆ దేవుడే మనలందరినీ పుట్టించిడు మనము ఆయన వారముగా ఉండాలి ఆయన ఆయన ప్రజలము మన క్రైస్తవులంతా ఆయన ప్రజలము ఆయన మేపు ఇప్పుడు గొర్రెలు గొర్రెల కాపురం ఎట్ల ఆయన మన మనలను పాలిస్తున్నాడు కాబట్టి మనము ఆయన గొర్రెలము మనము దేవుని తప్ప వేరే వాళ్ళని కూడా ఆధారం చేసుకోవద్దు కృతజ్ఞత తర్పణలు చెల్లించు ఆయన గుండంలో ప్రవేశించుడి అంటే కృతజ్ఞతలు మనకి ఏదైనా మెయిల్ చేస్తాడు కాబట్టి దాని గురించి కృతజ్ఞతలు కృతజ్ఞతలు అని చెప్పుకుంటూ సాక్షి ఆయనకు థ్యాంక్ అని చెప్పేసి మనం ఎలా చెప్తూ ఉంటాం ఇతరులకు అట్లా దేవుడు మనకు మెయిల్ చేసింది కాబట్టి థ్యాంక్ అని చెప్పుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆయన గుమ్మంలో ప్రవేశించాల కీర్తనలు పాడుచు ఆయన ఆవర్ణంలో అండి పాటలు పాడుచు సంతోషంతో కృతజ్ఞతలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ పాటలు పాడుచు ఆయన ఆవర్ణంలో ప్రవేశించాల ఆయనని స్థుతించాల ఆయన నామంనే గనపరచాలా మనము ఆయన తప్ప వేరే వాళ్ళని ఎవరిని కూడా స్థుతించొద్దు ఎవరిని కూడా ఆధారం చేసుకోవద్దు దేవుడు తప్ప మనకు వేరే ఆధారము ఇంకెవరు కూడా లేరు మనము ఆయన తప్ప ఇంకెవరిని కూడా ఆధారం చేసుకోగనకుండా మా దే ఇది మాట్లాడండి అంటే లేదు మా దేవుడు తప్ప మాకు ఇంకెవరు లేరు మాకు ఆయన తప్ప ఇంకెవరిని ఆధారం చేసుకోవద్దు మనము మన ఇసుప్రభుని గురించి ఇతరులకు చెప్పాలి కానీ వేరే చెప్పింది మనము ఆదరణ చేసుకోకుండా అలా ఉండాలి యహో దయాళుడు ఆయన కృప నిత్యం ఆయన దయాళుడు అంటే ఇప్పుడు దయ చూ ఇప్పుడు దయాళుడు అంటే ఆయన దయా మన మీద దయా ఆయన దయ ఎప్పుడు ఉంటూనే ఉంటది ఇప్పుడు కొందరు కొంచెమన్నా దయ చూపవా అని అంటారు మనం కూడా అందరి మీద చూపుతూ ఉండాలి ఆయన మనం ఎలా చూస్తూ మనం కూడా ఇతరుల మీద దయ చూపుతూ ఉంటే అలా చూపాలి ఆయన కృప నిత్యం ఆయన సత్యము తరతరములు ఉండును ఆయన కృప ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది ఆయన సత్యములు తరతరములు ఆయన గురించి మనం ఇతరులకు చెబుతూ మాట్లాడుతూ ఉండాలి కీర్తనలు నూట రెండవ అధ్యాయము మొదటి వచ్చిన ఎహోవార్ నా ప్రార్థన ఆలకింపుము నా మొర నీ యుద్ధకు చేరనిమ్ము దాయిద్ మహారాజు ఏమంటున్నాడంటే నా ప్రార్థన ఆలకించు అని చెప్పేసి దాయిద్ మహారాజు ఏసు ప్రభుత్వం అంటున్నాడు నా నేను మొర నా ముర నీ యుద్ధకి చేరనిమ్ము నా మాట విను నేను ప్రార్థన చేస్తున్నాను విను అని చెప్పేసి దాయి మహారాజు ఏసు ప్రభుత్వం వేడుకుంటూ ఉన్నాడు నా కష్ట నాకు విముఖవై ఉండుము నేను కష్టపడు నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు దగ్గరగా ఉండుము నాకు చెవి నేను మురళిన నాడు త్వరపడి నాకు ఉత్తరిమిమ్ము అంటే నేను ప్రార్థన చేసినప్పుడు నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు నా మాట విను నేను ఎప్పుడైతే కష్టంలో ఉంటానో నేను ఎప్పుడైతే నేను కావాలని అడుగుతానో అప్పుడు నా దగ్గరికి త్వరగామో నాకు త్వరగా సహాయం చేయమో నాకు అందుబాటులో ఉండు అని చెప్పేసి దాయిద్ మహారాజు వేసు ప్రభుతోని అంటూ నాలుగో వచ్చిన చూసుకుందాం ఎండ దెబ్బకు వాడిన గడ్డి వల్లే నా హృదయం వాడిపోయి ఉన్నది అంటే నేను దాయిద్ మహారాజు ఎండ దెబ్బకు గడ్డి ఎట్లా వాడిపోతూ ఉన్నదో ఆయన బాధలలో ఉన్నాడు బాధలలో ఉన్నాడు కాబట్టి ఆయన హృదయము వాడిపోయి చిన్న పోయి ఉన్నది ఆయన వాడిపోయి చిన్న పోయి ఉన్నది భోజనం చేయటం కూడా మర్చిపోవచ్చు నా అంటే ఇప్పుడు మనం బాధలలో ఉన్నప్పుడు మనకి ఏది ఉండదు ఏదైతే బాధ ఉండదో దాని గురించి ఆలోచిస్తాను తప్ప వేరేది ఏం కావాలి ఏమైతున్నది అని దాని గురించి ఆలోచన చెయ్యము నాకు ఈ బాధ ఉంది నేను ఎట్లా ఎట్లా తీరిపోతుంది ఎట్లా చెయ్యాలా ఏంటిది ఆలోచన ఎలా ఉంటదో దాయిద్ మహారాజు అట్లా ఎండ దెబ్బకు గడ్డి ఎట్లా వాడిపోతుంది ఇప్పుడు పొద్దునప్పుడు బాగుంటది మధ్యాహ్నం ఎండ తగలిగినప్పుడు ఎట్లా వాడిపోతుందో ఆయన అంటున్నాడు ఎండ దెబ్బకు గడ్డి వాడిపోయినట్లు నా హృదయం వాడిపోయి ఉన్నది భోజనం చేయటం నాకు గుర్తుకు లేదు అసలు నేను మర్చిపోయినాను బాధలో ఉన్నానని చెప్పేసి దాయిద్ వేడుకుంటూ ఉన్నాడు నే ఆరో వచ్చుకుందాం నేను అడవిలోని గూఢ పోలి ఉన్నాను అడవిలో ఒంటరిగా గూడబాధ లెక్క పోలి ఉన్నాడు పాడైన స్థలములో పడి కంటి వలే ఉన్నాడు అంటే ఏదో ఒక పాడైన స్థలములో అంటే చెత్తకు పొలలోనో ఎవరు లేని దగ్గరనో కూర్చొని ఎలా ఆలోచించి ఎదా ఉంటే ఎవరిని పట్ ఎక్కడున్నామనేది కూడా ఆలోచించుకోనకుండా ఉంటాం అట్లా పాడైన స్థలంలో ఉన్నాను అంటున్నాడు రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను అంటే బాధలు ఎంత కష్టాలు ఎంత ఆవేదలో ఉన్నాడు కాబట్టి ఒంటిగా పిచ్చు కలిక ఉన్నాడు ఎన్ని ఎవరైనా అంటారు ఎందుకు అట్లా ఒక్కటివి కూర్చున్నాం అని చెప్పేసి ఎట్లా అంటారు ఆయన అంటున్నాడు నేను బాధలలో ఒంటరిగా పిచ్చు ఒంటరిగా కూర్చొని ఉన్నాను అని చెప్పేసి గాయత్ అంటున్నాడు దిన నా శత్రువులు నన్ను నిందించుతున్నారు రోజు వాళ్ళ శత్రువులు ఆయన ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నాడు నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపించరు నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శప్పన్నారు అంటే ఎక్కువ కోపము ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు పగతో ఉన్న వాళ్ళు ఏదైనా శపిస్తూ ఉంటారు కదా ఇట్లా కావాలా అని చెప్పేసి అట్లా వెర్రి కోపం వాళ్ళు నా పేరు చెప్పి చెప్పిస్తున్నారు అని చెప్పేసి అంటే దాయి మహారాజు వారిని ఎట్లా ఇవన్నీ బాధలు ప్రార్థనలో యేసు ప్రభుతో చెప్తూ ఉన్నాడు అంటే నేను ఇంట్లో ఉన్నాను నా బాధ ఉంది నేను ఆకలి ఉన్నాను నా కష్టంలో ఉన్నాను అని చెప్పేసి దావి మహారాజు ప్రార్థనలో చెప్పుకుంటూ యేసూ ప్రభుత్వం చెప్తూ ఉన్నాడు ఇవన్నీ మాటలు అంటే నా దిన పదకొండు చూసుకుందాం నా దినములు వాడిపోయినాయి అంటే నేను నా దినములు ఇంకా లేవు నీడను పోలి ఉన్నవి గడ్డి వల్ల నేను వాడిపోయి ఉన్నాను అంటే నా దినంబులు అయిపోయినాయి దేవా నీడ నూడ నేను తాకలేకున్నాను గడ్డి వల్లే నేను వాడిపోతూ ఉన్నాను అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీవు లేచి సియోను కరుణించదవు దాని మీద దయచూపుటకు కాలం వచ్చెను నిర్ణయ కాలమే వచ్చను నీవు లేచి సియోనుని కరుణించదవు అని చెప్పేసి దాని మీద దయచూపు అంటున్నాడు అట్లాగే నా మీద కూడా దయచూపు అని చెప్పేసి చెప్తున్నాడు దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియముగా ప్రియములకు వారు సామెతలు చూసుకున్నాము రెండవ అధ్యాయము సామెతలు రెండవ అధ్యాయము ఆరు వచనం చూసుకున్నాము యహోవాయ జ్ఞానం తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును యహోవాయ జ్ఞానం మనకు తెలివి కూడా ఆయనే ఇస్తాడు వివేచన కూడా ఆయన నోట నుండే వచ్చును అంటే మన జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ నుంచి కూడా రాదు ఏ హో దగ్గర నుండి తప్ప ఎక్కడి నుంచి బైబుల్ చదువుతూనే మనకు జ్ఞానం వస్తుంది తెలివి వస్తుంది టీవీ అచన మనం ఎప్పుడు బ చదువుతూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి చేస్తూ ఆయన మనకు ఎలా మాట్లాడాలి ఇతరులతో ఎలా ఉండాలి ఏం చెయ్యాలి చెప్పేసి ఆయన జ్ఞానమే మనకు వస్తూ ఉంటది ఆయన తెలివి ఆయన తెలివి మనకి ఉంటాడు ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అని చెప్పేసి భు మనకు ఇస్తూ ఉంటాడు అది చూసుకుందా జ్ఞానము నీ హృదయంలో చొచ్చును తెలివి నీకు మనోహరముగా ఉండు జ్ఞానము మన హృదయంలో ఉంచుకోవాలి అని చెప్పేసి అంటున్నాడు తెలివి నీకు మనోహరముగా ఉండును అంటే జ్ఞానం మన హృదయము హృదయంలో ఉంటది తెలివి ఎక్కువగా ఉంటది మనోహరముగా ఉంటది అని చెప్పేసి అంటున్నాడు అంటే ఎక్కువ మంచిగా వాక్యం చదివితే మన జ్ఞానం వస్తుంది తెలివి వస్తుంది మనోహరంగా ఎంత మంచిగా ఉంటది అని చెప్పేసి చెప్తున్నాడు బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయను బుద్ధియే నిన్ను కాపాడుతుంది బైబుల్ చదువుతూ మనకు బుద్ధి వస్తుంది తెలివి వస్తుంది అదే నిన్ను కాపాడుతూ ఉంటది అని చెప్పేసి వివేచన నీకు కావలికాయను నువ్వు ఎట్ వెళ్ళినా నిన్ను కావలి ఉంటది నీకు ఏ ప్రాబ్లం కాకుండా చూస్తూ కాపాడుకుంటూ ఉంటది బుద్ధే నేను కాపాడును అని చెప్పేసి అంటూ ఉంటది మనం ఎంత మంచి బుద్ధితోనే ఉంటామో వాక్యము చదువుతూ ఉంటే మనకు జ్ఞానము తెలివి బుద్ధి ఉంటది కాబట్టి అది కాపాడుతుంటది ఎక్కడూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నేను రక్షిస్తుంది అంటే మనము ఎలా ఉండాలి ఏం చేయాలనేది బైబుల్ చదువుతుంటేనే వాక్యం చదువుతూ ఆయనకు ప్రార్థన చేసుకుంటూ ఉంటేనే ఆయనే ఎలా ఉండాలి ఏం చేయాలి నా బిడ్డలు నన్ను అడుగుతున్నారు కాబట్టి ఆ పొదలు ఉన్నారు కాబట్టి అని చెప్పేసి ఆయన మనల్ని మూర్ఖుల చేతిలో నుండి చెడ్డవారి చేతిలో నుండి అందరి నుండి మనల్ని రక్షించుకుంటూ మనము వాక్యం చదువుకుంటూ ఉంటేనే ప్రార్థన చేసుకుంటూ ఉంటేనే ఇవన్నీ మనకి వస్తూ ఉంటాయి మూడో అధ్యాయం చేస్తుందా నాలుగో అచారం అప్పుడు దేవుని దృష్టి అందున మానవుల దృష్టి అందున నీవు దయ నుండి మంచి అప్పుడు దేవుని దృష్టి మన మీద ఉంటది అంటే వాక్యం చదువుతూ ఆయన జ్ఞానం తెలివి ఉంటది కాబట్టి ఆయన దృష్టికి మనం మంచిగా మానవుల దృష్టికి కూడా మంచిగా ఉంటాము మానవుల దృష్టి దయ పొందిన వాడవని అప్పుడు దేవుని దృష్టి మన మీద ఉంటది కాబట్టి మానవుల దృష్టి మనకు ఎదురు వాళ్ళు ఏమంటారు అయ్యో వీళ్ళు మంచికున్నారు అని చెప్పేసి ఎవరినైనా మెచ్చుకుంటారు చూడు అప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వు దేవుని దృష్టికి కూడా మంచిగా ఉంటావు మానవుల దృష్టికి కూడా నువ్వు మంచిగా ఉంటావు దయ పొందినవాడవని అనిపించుకుంటావు అందరి దృష్టిలో నువ్వు మంచి పేరు సంపాదించుకుంటావు అని చెప్పేసి అంటున్నాడు ఏం చేయాలి మనం రోజు బైబుల్ చదువుకుంటూనే ఉండాలి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని అంటే మన బుద్ధిని ఆధారం చేసుకొని పూర్ణ హృదయంతో యహోవా ఎందు నమ్మిక ఉంచుము మంచి హృదయంతో యోహోవా నమ్మిక ఉంచుము అని చెప్పేసి అంటూ నీ పూర్ణ హృదయము యహోవా నమ్మిక ఉంచు అంటే ఎంత మంచి హృదయంతో మనము యహోవా మీద తప్ప వేరే మీద నమ్మిక ఉంచద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిల భాగం ఇచ్చి యోహోవాను అంటున్నాడు మనం చేసే పనిలో ప్రథమ ఫలము యు అని చెప్పేసి అనుసం నీ భాగంలో సగం ఇయ్యమని అని చెప్పేసి అంటూ ఉన్నాడు అంటే ఇప్పుడు మాకు ఇప్పుడు మాకు సిఎస్ఐ అంటే ఇప్పుడు ఇప్పుడు పోతకాలపు ఆరాధన ఉంటది ఇప్పుడు ఇప్పుడు అందరూ కూరగాయలు పండిన వాళ్ళు కూరగాయలు తీసుకొచ్చి ఇస్తారు పంటలు వాళ్ళు పొలం వాళ్ళు ఒక బ్యాగ్ బియ్యము లేదా ఒక బ్యాగ్ వడ్ల సంచి తీసుకొచ్చి పోషర్కిస్తూ ఉంటారు అట్లాంటి ఆస్తిలో సగం భాగం ఇచ్చి గనపరచండి అని చెప్పేసి చెప్తున్నాడు వాళ్ళు పొలాలున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫాస్టర్ కి ఒక్కొక్క బ్యాగ్ బియ్యం బ్యాగ్ తీసుకొస్తారు లేదా బియ్యం ఇయ్యకుంటే ఒక్కొక్క బ్యాగ్ వన్ల సంచి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు కానుకలను ప్రథమ పొలము అంటే ఇప్పుడు జీతం కాబట్టి మొదటి జీతము ఇవ్వండి అని చెప్పేసి అట్లా ఇస్తూ ఉంటే మనము ఇస్తూ ఉంటే మనకు దేవుడు అధికంగా ఇస్తూ ఉంటాడు అప్పుడు నీ కోట్లలో ధాన్యము అంటే మనం ఇస్తూ ఉన్నాం కాబట్టి అప్పుడు దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు స్వామేధంలో నాలుగవ అధ్యాయం రెండవ వచ్చిన నేను మీకు సదుపదేశం చేసదును నా బోధను త్రోసి వేయకుడి అంటే నేను సదుపదేశం వాక్యం చెప్తాను నా బోధను త్రోసి నేను చెప్పిన మాటలను మీరు పక్కకు నెట్టేయకండి ఇట్లా విని ఇట్లా ఇడిసే అని అంటారు అట్లా వినకుండా పక్కకు తోసి నేను చెప్పిన మాటలు వినండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు ఆయన నాకు బోధించచ్చు నాతో ఇట్లా నేను అంటే ఆయన చెప్తున్నాడు ఏమని ఇట్లా చెప్తున్నాడు నీ హృదయంతో అంటే నా హృ నీ హృదయంతో పట్టుదలతో కేసు ప్రభు ఏమంటున్నాడంటే నేను చెప్పిన మాటలేను నీ హృదయము పట్టుదలతో ఏదైనా ఇప్పుడు మనం చదువుతూ ఉంటే ఇట్లా గట్టిగా పట్టుకుంటామో అట్లా నీ హృదయంతో నా మాటలను పట్టుకోనము అంటే ఆయన వాక్యం ఆయన చెప్పిన మాటలు ఆయన వాక్యం చదువుతూ ఉంటే ఏదైతే గట్టిగా మాటలు వస్తుంటాయో అవిట్లని నీ హృదయంలో పట్టుకో నా ఆజ్ఞలు గైకోను అని చెప్పేసి ఆయన చెప్పిన మాటలను ఆయన చెప్పిన ఆజ్ఞలను మనము గట్టిగా పట్టుకుంటేనే నీవు బ్రతుకుదువు అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమైనా చేసినప్పుడు ఆయన ఇప్పుడు మన వాక్యం చదువుతూ ఉంటావు కాబట్టి ఇతరులతో మాట్లాడాలి ఇతరులతో ఉండాలి అప్పుడు దేవుడు చెప్పిన మాటలు మన హృదయంతో ఉంటాయి కాబట్టి వీటిలా అనుసరించి నడుచుకుంటే మనము బ్రతుకుతాం అంటే ఆయన తెలివి ఆయన జ్ఞానము ఆయన ఆజ్ఞలు మనలో ఉంటాయి కాబట్టి దాని నుండి మనము ఎటు చెడుకు తొలగకుండా ఆయన మాటలన్నీ బట్టి మనము ఉండాలి జ్ఞానము విడవకు వండిన ఎడల కూడా విడిచిపోదు జ్ఞానం ఉంటది కాబట్టి దాని నుండి మనము తొలగద్దు అది నిన్ను కాపాడు నువ్వు జ్ఞానంతోనే మనం మాట్లాడుతుంటాం ఎవరైనా జ్ఞానం అని అంటారు అదే జ్ఞానం మనకి దేవుడు ఇస్తాడు మన వాక్యం చదువుతుంటే జ్ఞానమే ఆయనే ఆజ్ఞలు జ్ఞానము తెలివి ఇస్తాడు కాబట్టి దాని అది నిన్ను కాపాడును దానిని ప్రేమించిన అది నిన్ను రక్షించడు అంటే జ్ఞానంని మనం కాపాడుకోవాలి దాన్ని ప్రేమిస్తేనే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనల్ని కాపాడుతూ ఉంటది రక్షిస్తూ ఉంటది ఏ ఆపద వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం కాకుండా మనల్ని కాపాడుకుంటూ ఉంటది పదం వచ్చిన నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినడలా నీవు దీర్ఘాయమంతుడు వగుదువు ఏమంటున్నాడు నా కుమారుడా నీవు ఆలకించు నా మాటలను విను అని చెప్పేసి అంటున్నాడు నా మాటలను విను నా మాటలను అంగీకరించు అంగీకరించిన నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు ఆయన మాటలను మనము విడిచిపెట్టకుండా మన హృదయంలో జాగ్రత్తగా పట్టుకోవాలి అని చెప్పేసి అంటున్నాడు దానిని అనుసరించి నీవు నడుచుకుంటే నీవు దీర్ఘాయువంతుడుగా అని చెప్తూ ఉన్నాడు కుమారుడా నా మాటలు ఆలకింపుము నా వాక్యములను చెవియోగ్య చెవియోగ్యము అంటే నా మాటలు వినుము అని చెప్పేసి నా బిడ్డ నా మాటలు వినుము నా వాక్యములు నీ చెవి దగ్గర అంటే ఎప్పుడు మన నోటికి వెంట ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు ఆయన వాక్యంని మనం ఎప్పుడు కూడా మర్చిపోదు ఎప్పుడు కూడా మన దగ్గర బైబిల్ లేకున్నా ఆయన వాక్యంలో మన నోట ఉంటూనే ఉండాల బైబుల్ చదవకుండా ఆయన వాక్య వాక్యాలు గుర్తు పెట్టుకొని ఎక్కడైనా వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు అవి చెవియోగ్యము అని చెప్పేసి నీ కన్నులే ఎదుట వాటిని తొలగిపోవద్దు అంటే మన కన్నుల దగ్గర నుంచి వాటిని మర్చిపోవద్దు అని చెప్పేసి అంటున్నాడు నీ హృదయమును వాటిని భద్రం చేసుకోను అంటే మన హృదయంలో జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే అక్కడి నుంచి తీసేదు ఆయన వాక్యములను మనం తొలగనియకుండా మన హృదయంలో జాగ్రత్తగా వస్తువు తీసుకుంటే ఎలా జాగ్రత్త కాపాడుకుంటామో ఆయన వాక్యములు కూడా మన హృదయంలో కాపాడుకోమంటున్నాడు ఇప్పుడు బంగారం కొంటే ఎలా జాగ్రత్తగా ఎంత కాస్ట్లీ ఉంది ఎంత కాస్ట్ ఉందని ఎట్లా కాపాడుకుంటుండమో అట్లా అట్లా ఏసు ప్రభు ఏమంటున్నా నా వృ నీ వా నా వాక్యములు నీ హృదయంలో భద్రంగా కాపాడుకోను వాటిని పక్కకు త్రోసివేయకుము వేయకము అని చెప్పేసి చెప్తున్నాడు అట్లనే మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఆయన మాటలు ఆయన వాక్యములు మనం హృదయంలో ఉంచుకుంటే కూడా సాధ్యమే అసాధ్యమైనది ఉండదు నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును అంటే వాక్యము నది ఎట్లా వారుతూ ఉంటది అట్లా మన మన హృదయంలో నుండి ఆయన వాక్యములు అలా పారుతూ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునము అంటే ఇప్పుడు మన హృదయంలో వాక్యములు ఉంటాయి కాబట్టి ఏ చెడు ఆలోచనలు కూడా మన హృదయంలోనికి రానియద్దు అని చెప్పేసి అంటున్నాడు ఆయన వాక్యంలో ఇప్పుడు నది ఎట్లా బారత ఉంటది అట్లా మనము వాక్యంలో ఉంచుకొని వాక్యం చెప్తూ ఉండాలి కాబట్టి వేరేది కూడా మన హృదయంలోనికి రానియద్దు మన హృదయాన్ని వాక్యములు ఉంటాయి కాబట్టి జాగ్రత్త కాపాడుకోవాలి అని చెప్పేసి ఏదైనా బంగారం ఇప్పుడు ఎట్లా కాపాడుకుంటారో వాక్యములను కూడా అట్లా కాపాడుకోవాలి జాగ్రత్తగా ఉంచుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడు మూర్ఖముగా మాటలాడు మూర్ఖపు మాటలు నోటికి రానియకము అంటే చెడ్డ మాటలు ఏవి కూడా నీ నోటికి రావద్దు అని చెప్పేసి చెప్తున్నాడు పెదవుల నుండియు. కుటిలమైన మాటలు రానియకము ఇప్పుడు వాక్యం మాటలు మన వాక్యం మన హృదయంలో ఉంటది కాబట్టి కఠినమైన మాటలు మూర్ఖమైన చెడ్డ మాటలు కూడా రావద్దు ఎందుకంటే వాక్యము మన హృదయంలో ఉంటది ప్రార్థన మన హృదయంలో ఉంటది కాబట్టి ఏ చెడు మాటలు కఠినమైన మాటలు క్రూరమైన మాటలు చిడ్డ మాటలు మన రోటికి రానియొద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు నీ కన్నులు ఇటు అటు చూడక సరిగ్గా కనురెప్పలు నీ ముందర సూటిగా చూడవలేను మన కనులను పక్క దిప్పకుండా మా వాక్యం మీదనే ఉంచాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు ఏ చెడు ఇప్పుడు ఏదైనా పక్క కనపడ్డదనుకో ఇప్పుడు అది మంచిగా కనిపించింది అని చెప్పేసి వాక్యం నిడిచిపెట్టి దాన్ని చూడద్దు అది కావాలని పోతూ ఉంటాం కదా అట్లా మన కన్ను రెప్పలను ఇటు అటు పోవద్దు వాక్యం మీదనే ఉంచుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అట్లా నీ కన్ను రెప్పలు ఇటు అటు పోనీయకుండా సరిగ్గా నీ ముందర సూటిగా చూడము వాక్యం మన హృదయంలో ఉండాలి కాబట్టి వాక్యం తప్ప దేన్ని చూడదు అని చెప్పేసి చెప్తున్నాడు నీవు నడుచు మార్గమును సరళము చేయము అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును మనం నడిచే మార్గము మనము ఇప్పుడు దేవుడికి అనుకూలంగా మనం జీవిస్తే దేవుడు మనకు అన్ని సరాలంగానే ఉంచుతాడు ఏది కూడా మనకి వంకరగా కష్టంగా ఇబ్బందిగా పెట్టకుండా ఆయన వాక్యంని ఆయన మాటలను మనం హృదయంలో దాచుకుంటే సరాలం చేస్తాడు అంటే ఏది ఇబ్బంది కలగకుండా మనకు నీవు కుడి తట్టుకైనాను ఎడమ తట్టుకైనాను కూడా తిరగకుండా నీ పాదములు కీడునకు దూరంగా తొలగించుకునము చెడ్డదాని దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్తున్నాడు కుడికైనా నమ్మేటట్టుకు తిరగద్దు ఏదైనా చెడు జరుగుతుందంటే అక్కడికి వెళ్ళకుండా దూరంగా ఉంచుకొను అని చెప్పేసి చెప్తున్నాడు ఏదైనా వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు మనము ఒప్పుకి చూస్తూ ఉంటాం అట్లా పోవద్దు అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఐదవ అధ్యాయం తీసుకుందాము రెండవ వచ్చిన సామెతలు అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకోదు తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును అంటే నీ బుద్ధియే నిన్ను కాపాడుతూ ఉంటది నీ బుద్ధిని బట్టి నువ్వు నడుచుకుంటావు తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడుతూ ఉంటాయి ఏ చెడ్డ మాటలు మాట్లాడకుండా ఏది మాట్లాడకుండా తెలివిగా మాట్లాడుతున్నాం కాబట్టి అది కాపాడుతుంది మనల్ని నీ తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడతాయి అంటే మంచి మాటలు మాట్లాడతాయి చెడు మాటలు మాట్లాడ రావు అని చెప్పేసి అంటున్నారు ఏడో వచనం చూసుకుందాం కుమారులారా నా మాటలు ఆలకించుడి నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకూడి అంటే కుమారులారా నా బిడ్డలారా నా మాటలను వినండి నేను చెప్పిన వాక్యముల నుంచి మీరు తొలగిపోవద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు తల్లిదండ్రి పిల్లకి ఎట్లా చెప్తుంట నా మాట ఇను బిడ్డ అని చెప్పేసి ఎట్లా అట్లా మనకు అని చెప్తున్నాడు కుమారులారా నా మాట ఆలకించుడి నేను చెప్పిన వాక్యం నుంచి మీరు తొలగిపోవద్దు అని చెప్పేసి చెప్తున్నాడు నా బోధకుల మాట నేను వినకపోతున్నాయి నా ఉపదేశకులకు నేను సవయోగ్య లేదు అంటే నేను తెలమన్ రాజ్యం ఏమంటున్నా అంటే నేను సేవకులు ఇప్పుడు చెప్పిన మాట ఇప్పుడు మన తల్లిదండ్రులు చెప్పిన మాట వినలేదు ఇప్పుడు మన పిల్లలకి ఏమంటాం అప్పుడు మా అమ్మ నాన్న చెప్పింది కాబట్టి మేము వినలేదు ఇటు వినుకుంటే ఇటుసెట్టేసామని చెప్పేసి ఎట్లా ఇప్పుడు ఆయన కూడా అట్లా అప్పుడు నేను చెప్పిన మాట వినకపోతుంది నా ఉపదేశకులకు నేను వాక్యం చెవియగలేదు నేను వినలేదు ఎట్లా ఇప్పుడు మీరు కూడా అట్లా చెయ్యొద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు సో అమెతలు అధ్యాయం చేసుకుందాం పదో వచ్చిన ఆ పహారం నుంచి చూసుకున్నాం ఎహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు అంటే దేవునికి ఇష్టం లేనివి ఏడున్నాయి అంట అవేవేవి అంటే అహంకార దృష్టి అహంకారము అంటారు కదా ఇప్పుడు బాగా పొగరున్నది అని చెప్పేసి అట్లాంటి అహంకార దృష్టి కయ్యలాడు నాలుక అంటే కయ్యం ఇప్పుడు తిట్టడైతే నాలుక ఇప్పుడు మన నోట నుంచి చెడ్డ మాట రాదు నిరపరాధ చంపులు చేతులు అంటే ఇప్పుడు వాళ్ళని అంటే వేరేళ్ళ మీద దృష్టి అహంకారము కోపము వాళ్ళని గొడవ చేయడానికి కొడతామన్నా పోతా అంట ఉంటారు కదా అట్లాంటి చేతులు దురాలోచనలు అంటే దురాలోచనలు యోచించద్దు అంటే ఆలోచించొద్దు చెడ్డ మాటలు ఆలోచించద్దు కీడు చేయటం తెరపడు అంటే హృదయంని కీడు చేయటం మన హృదయంలో కీడు అనేది రావద్దు పరుగులెత్తు పాదములు అంటే ఇప్పుడు వాళ్ళని ఏమైనా చేద్దాం ఉరుకుదాం నడు అని చెప్పేసి ఉరుకుతుంటారు అట్లా కీడు చేయు పాదములు అంట కాళ్ళనంటున్నాడు లేని వాటిని అబద్ధ సాక్షిగా అంటే ఉన్నదాని లేకు లేకు ఆడ ఏం లేకున్నా గానీ ఉన్నదాన్ని పుట్టిస్తూ ఉంటారు అట్లా ఇప్పుడు అన్నదమ్ముల మధ్యలో గొడవలంట ఇప్పుడు అన్నదమ్ములు మంచిగా ఉన్నా కాని ఇప్పుడు మనతో ఫ్రెండ్షిప్ చేసినా కానీ ఒకళ్ళతో పెట్టి దూరం చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు అట్లా అన్నదమ్ముల మధ్యలో చిచ్చు లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించు అంటే ఇప్పుడు ఇద్దరితోనే ఒకళ్ళు అన్నదమ్ములతోనే ఒకళ్ళే ఫ్రెండ్షిప్ చేస్తారు ఇప్పుడు వీళ్ళిద్దరు బాగున్నారు అని కొందరు ఏం ఆలోచిస్తారు వీళ్ళిద్దరిని దూరం చేయాలి ఎవరినైనా వాళ్ళని వద్దు అంటున్నాడు నా కుమారుడా నీ తండ్రి ఆ అజ్ఞలను నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము అంటే నా బిడ్డ నా మాటలు నా ఆజ్ఞలను విను నీ తండ్రి చెప్పిన మాటలు విను నీ తల్లి చెప్పిన ఉపదేశం ని త్రోసివేయకము అని చెప్పే చెప్తున్నాడు అంటే ఇప్పుడు నా కుమారుడా నీ ఆ తండ్రి ఆజ్ఞలు గాయ కొనము అని చెప్పేసి నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము నేనప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయింది టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్కి వెళ్ళాలి ఇంటర్కి వెళ్ళాలంటే మా అన్న ఒక మాట అన్నాడు మా పెద్దమ్మ కొడుకు లో అంటే సిటీకి వెళ్ళి కాలేజ్ చేస్తామన్నా అంటే వద్దు నిజామాబాద్ వద్దు రావడం పోవడం సినిమాలో చూడడము చదువుడు ఉండదు ఏముండదు అని చెప్పేసి అన్నాడు అనేసరికంటే మేము టెన్త్ క్లాస్ మొత్తం గర్ల్స్ లోనే చదివాము గర్ల్స్ స్కూలే గర్ల్సే ఉండరు బాయ్స్ ఏమి ఉండరు కాలేజ్ అనేసరికంటే బాయ్స్ అనేసరికంటే భయం అయింది నిజామాబాద్ వెళ్తామంటే నిజామాబాద్ వద్దు బస్ రావడం పోవడం సినిమాలు చుడ్డం ముచ్చట్లు పెట్టడం ఇదే ఉంటది అని చెప్పేసి అంటే సరే అంటే లోకల్లోనే చదువుకోండి ఎక్కడైతే స్కూల్ చదివినామో అక్కడనే కాలేజ్ ఉంటే చదువుకోండి అంటే సరే అని అక్కడనే చదివినాము చదివిన తర్వాత ఎగ్జామ్స్ కి లాస్ట్ ఎగ్జామ్స్ కి నిజామాబాద్ లో అక్కడ మాకు పోవడానికి రావడానికి లేదు అంటే ఎవరు తీసుకెళ్ళేవాళ్ళు లేరు మా మమ్మీ వాళ్ళ అత్తమ్మ కూతురు ఉంటది అక్కడనే ఉన్నాము ఉండేసి ఎగ్జామ్స్ అన్ని రాసేసినాము రాసేసిన తర్వాత వాళ్ళ కూతురు హైదరాబాద్ లో చదివి ఆమె ఎగ్జామ్స్ అయిపోయిన ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత అప్పటికి లెంటెడ్ డేస్ అంటే గుడ్ ఫ్రైడేకి ముందు లెంటె డే ప్రేయర్స్ పెడుతూ ఉంటారు ఇండ్లలో సరే ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా ముగ్గురు సినిమా చూడండి అని చెప్పేసి అయితే చూడండి అంటే అప్పుడు గుర్తుకొచ్చింది అక్కడ వెళ్ళి చూసారకంటే ఏమన్నారు అంటే మాకన్నా అన్నాడు అంటే ఇప్పుడు తండ్రి ఆజ్ఞలను గైకోనాలి తల్లి ఉపదేశం త్రోసి వేయగం అని అప్పుడు మా అన్న చెప్పిన మాట గుర్తుకొచ్చింది అక్కడ కరెక్ట్ చూసారకంటే ఏంది కాలేజ్ కానీ వెళ్తారు కాలేజ్ కానీ వెళ్ళి ఇక్కడ ఇంటి దగ్గర నుంచి కాలేజ్ కానీ వెళ్తారు అక్కడ చూసారు మొత్తము సినిమాల దగ్గరనే ఉన్నారు వాళ్ళని చూసి మాకు భయం అప్పుడు గుర్తుకొచ్చింది మా అన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చినాయి అమ్మో నిజామాబాద్ వస్తే కాలేజ్కి వస్తే ఎట్లా ఉంటదా ఇంటి దగ్గర నుంచి కాలేజ్ అని వచ్చి టిఫిన్లు బ్యాగులు బుక్లు పట్టుకొని వచ్చి ఇక్కడ వచ్చి సినిమాలు చూస్తున్నారు అని చెప్పేసి అప్పుడు ఆయన చెప్పిన మాట గుర్తుకొచ్చింది కరెక్ట్ ఇప్పుడు కూడా యేసుబాబు ఏమంటున్నాడంటే ఇక్కడ నీ తండ్రి ఆజ్ఞలను గైకొనము నీ తల్లి ఉపదేశమును త్రోసి అని చెప్పేసి అంటున్నాడు అది ఇప్పుడు మనం వింటే ఎప్పుడు ఒకసారి మనకు ఉపయోగపడతాయి అప్పుడు మనము గుర్తుకు వస్తాయి అమ్మో అప్పుడు మనం చెప్పిన మాట వినలేం కదా అని చెప్పేసి అంటూ ఉంటారు అట్లనే మనకి ఏమంటున్నాడంటే ఆజ్ఞలు గై కొనాలి దాని నుండి మనం మర్చిపోవద్దు అని చెప్పేసి అంటున్నాడు వాటిని ఎల్లప్పుడూ నీ హృదయం నందు ధరించుకొనము అంటే వాళ్ళు చెప్పిన మాటలు మనం బయటకు పోనీయకుండా మనం గుర్తు పెట్టుకోవాలి మన హృదయంలో ఉంచుకోవాలి నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనము అంటే ఇప్పుడు మెడ చుట్టూ కట్టుకోనం అంటే ఇప్పుడు రోజు మనము బట్టలు ఎట్లా వేసుకుంటూ ఉంటామో అట్లా హృదయ వాక్యం ని హృదయంలో ఉంచుకోవాలి మెడ చుట్టూ కట్టుకోవాలి ఇప్పుడు రోజు ఎట్లా డ్రెస్లు వేసుకుంటూ ఉంటామో అట్లా వాక్యంని ఎప్పుడు కూడా మనం మెడ చుట్టూ ఉంచుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు సామెతల ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన నా కుమారుడా నా మాటలు మనసును ఉంచుకోనము నా ఆజ్ఞలు నీ యుద్ధ దాచిపెట్టుకునము నా కుమారుడా నేను చెప్పిన మాటలు నీ మనసులో ఉంచుకొనము నా ఆజ్ఞలను అనుసరించి నువ్వు నా ఆజ్ఞలను నీ యొద్ దాచిపెట్టుకునము నేను చెప్పిన మాటలు నీ మనసులో భద్రంగా కాపాడుకోవాలి నా ఆజ్ఞలు నీ యొద్ధ దాచిపెట్టుకునము అని చెప్పేసి ఆయన చెప్పిన మాటలను ఆయన ఆజ్ఞలను మన దగ్గర భద్రంగా కాపాడుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడు నా ఆజ్ఞలను నీవు మనసును ఉంచుకొని నేడలా అంటే నేను చెప్పిన ఆజ్ఞలను నీ మనసులో దగ్గర దాచిపెట్టుకునము నీ కనుపాప వలె నా ఉపదేశం కాపాడి నేడల అంటే మన కన్నుల కన్నుల ముంద ఎట్లా ఏదైనా కాపాడుకుంటామో నా ఉపదేశమును కాపాడి నేడలా నీవు బ్రతుకుదువు అంటే ఏదైనా మనం ఎట్లా కాపాడుకుంటామో వాక్యాన్ని కూడా అట్లా కాపాడుకోవాలి అట్లా కాపాడుకుంటేనే నీవు బ్రతుకుతావు అని చెప్పేసి చెప్తున్నాడు నీ బ్రెళ్లకు వాటిని కట్టుకొనము వాక్యంని మన హృదయాలకు కట్టుకోనము అంటున్నాడు నీ హృదయం మన పలక మీద వాటిని వ్రాసుకోనము అంటే మన ఎప్పుడు మన హృదయంలో అవి వ్రాసుకోవాలట మన ఏళ్లకు మనకు మన ఏళ్ళు చూసుకున్నప్పుడల్లా ఆ వాక్యాలు గుర్తుకు రావాలి ఆ వాక్యంని మన హృదయంలో పలక మీద వ్రాసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు కీర్తనలు రూటో ఐదో అధ్యాయం మొదటి వచ్చిన ఏహోకు కృతజ్ఞతలు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జలములలో ఆయన కార్యము తెలియజేయడి యహోకు కృతజ్ఞతలు చెల్లించాలి అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన నామమును ప్రకటన చేయాలి అంటే ఆయన గురించి ఇప్పుడు మన ఏమో అంటే ఇప్పుడు మన మన దాంట్లో కనబడగండి అని చెప్పేసి ఎట్లా ఆయన చేసిన కార్యాలు మనకి ఎన్నెన్ని కార్యాలు ఎన్నెన్ని అద్భుత క్రియలు చేసి ఉన్నాము అట్లా ఆయన నామమును ప్రకటన చేయుడి జలములలో ఆయన కార్యం తెలియజేయడి జనములలో ఆయన ఏమి చేసిందో మనము తెలియజేస్తూ తెలియజేయుడి అని చెప్పేసి చెప్తున్నాడు ఆయనను గూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయనను గూర్తి పాడాలంటే మనం పాటలు పాడాలా ఆయనను కీర్తించండి అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను గురించి చెప్పమంటున్నాడు లోపమంతటా సంభాషణ చేయుడి చెప్పండి అని చెప్పేసి ఆయన చేసిన మేళ్ళని కార్యాలని చెప్పండి అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించడి ఆయన ఎంత పరిశుద్ధుడు గర్వము ఉండ గర్వం యహువను వెతుకువారు హృదయ మందు సంతోషించుద్రుగాక ఆయనను వెదుకువారు వెతుకువారు హృదయ అంటే నేను వెదుకుతున్నాను అని చెప్పేసి సంతోషించుద్రు అని చెప్పేసి అంటున్నాడు యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి యహో అను వెతకాలి ఆయన బలమును వెతకండి ఆయన సన్నిధిని నిత్యమును వెదకండి ఆయన సన్నిధి అంటే ఎప్పుడెప్పుడు నేను యహోవ దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడెప్పుడు నేను పాటలు పాడాలి ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధిలో ఉండి నేను ఆరాధన చేయాలి అని చెప్పేసి మనం దేనికోసం అయితే ఎట్లా దేవుని కోసం అట్లా వెదకండి అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన దాసుడైన అబ్రహాం వంశస్థులారా ఆయన దాసులైన అబ్రహాము వంశస్థులారా ప్రజలైన వంశస్సులారా అని చెప్పేసి అంటున్నాడు ఆయన ఏర్పరచుకునే యాకబు సంతతి వారులారా ఆయన ఏర్పరచుకొని యాకబు సంతతి వారులారా అంటే మనమందరము ఆయన సంతతి వారమే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు జ్ఞాపకం చేసుకోనడి ఆయన చేసిన ఎన్నెన్నో ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చేసిన మేళ్ళని మనం ఎప్పుడు చెప్తూ ఉండాలి మనకి ఎన్ని మేళ్లు చేసి ఉన్నాడో ఆయన మేళ్లను గురించి ఆయన చేసిన కార్యాలను గురించి చెప్తూ ఉండాలని చెప్పేసి చెప్తూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థనా పరిశుధడ మీకే వేళది వందల కృతజ్ఞతలు ఇస్తే స్తోత్రాలను నేస్కృతి గొప్పదివా ఆయన పురప మేము చేసే వాక్యం అంతట్లో మీరు తోడిన విధానం అంతటి బట్టి కూడా నాకే వేళది వందల ఆయన ప్రభ ప్రతి ఒక్కళ్ళు ప్రభా నీ గురించి చెప్పాలి ప్రభా నీ గురించి ఆరాధించాలి ప్రభా నీ వాక్చాలని ప్రభా మా హృదయం పలకం మీద రాసుకోవాలి ప్రభా మా మెడ చుట్టూ వాటిని చుట్టుకోవాలి ప్రభా ఈసారి తండ్రి మా వేళ్ళ కూడా వాటిని కట్టుకునే విధంగా మేము ఉండాలి ప్రభా ఆ ప్రభా మీ మీ ఎన్ని ఎన్ని మంచి వాక్యాలు చెప్పారో దాని అనుసరంగా జీవించుకునే జీవితాలను మాకు అనుగ్రహించమని ఈ గ్రూప్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డ దీవించి ఆశ్రయించమని ఏసుక్రీసనామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి టైం ఉంది కాబట్టి ప్రేరాంశాలు ఉన్నాయి అది రామాద కోసం తెలుసు కదా మనందరికీ కొంచెం కొంచెం క్యూర్ అవుతుందంట ఈ రోజు మనకు చెప్పారు మంచిగా కొంచెం కొంచెం న్యాయం అవుతుంది చెప్పేసి దేవుడు పూర్తిగా ముట్టాలా స్వస్థపరచాలా ఇంకోటి రవిద్ర రవి కూడా చెప్పింది అనిల్ పాస్టర్ అని ఆ బ్రదర్ కూడా దేవుడు ముట్టాలా స్వచ్ఛపరచాలా ఇంకా షిఫాన్ కోసం కూడా చేయండి ఇంకెవరన్నా ప్రేదాంశాలు ఉంటే చెప్పొచ్చు ఈ యొక్క ప్రసాద్ చేశాడు ప్రసాద్ ప్రైజ్ లో ప్రైజ్ లో ంశాలు ఏంటంటే నమోదశిస్తారు ఆమెకి క్యాన్సర్ ఉంది క్యాన్సర్ తగ్గిపోవాలా ఆల్రెడీ దేవుడు ఇంకా కొంచెం అంటే కొంచెం కొంచెం మంచిగా అవుతుందంటే దేవుడు పూర్తిగా ముట్టాలా స్వచ్ఛపరచాలా ఆమె దేవుని సాక్షిగా జీవించాలా కుటుంబంతో రక్షణ పొందాలా బ్రదర్ అట్లాగే శిఫాన్ అనే బాబుకి రెండు కిడ్నీలు ఫెయిల్ అయినాయి చిన్న బాబు వన్ ఇయర్ ఉంటుంది ఆ బాబుకి రెండు కిడ్నీలు ఫెయిల్ అయినాయి ఆ బాబుని కూడా దేవుడు ముట్టాలా స్వచ్ఛపరచాలా ఇంకొక అంశం ఏంటంటే అనిల్ పాస్టర్ అని ఒక బ్రదర్ ఉంటే ఆ బ్రదర్ కి కాలు గదులు విరిగిపోయినాయి ఆ బ్రదర్ దేవుడు ముట్టాల స్వచ్ఛపరచాలా ఒక మూడు అంశాలు జయప్రసాద్ నువ్వు ప్రసాద్ చేయండి వినిపిస్తలేదు ప్రసాద్ ప్రేర్ జయ ప్రసాద్స్తున్నా ఇప్పుడు నీ వాయిస్ వినిపిస్తలేదు అందుకని ఇప్పుడు సాయంత్రం కలిసి ప్రభావైనా మీ యొక్క సన్నదిలో ప్రభావించడానికి ప్రభావ గొప్ప అవకాశం మా అందరికి దయచేసినందుకు మీకు లెక్కలేని కోట్ల ఐదు విమరాలు ప్రభానయిస్తే ప్రభావం మీ యొక్క పాదమి ప్రయశనం ప్రభావ నైనా ప్రభా మరే రమాదేవి సిస్టర్ గురించి ప్రయోజనం తండ్రి ప్రభావ మరి నుంచి ప్రభావ మరి తో బాధపడుతున్న తండ్రి ప్రభావ మరినైనా మేము చేసిన ప్రార్థనల వల్ల ప్రభా స్వస్థత దయచేసిన ప్రభా మరి ఇంకా ప్రభా నాయన పూర్తి స్వస్థత మీకు సంపూర్ణమైన స్వస్థ బిడ్డకు దయచేయండి మీకు గాయపడిన నష్టంతో ముట్టండి సవా డాక్టర్ల కన్నా పరమ వైద్యులు వేసి ప్రభా నేనా ఆ బిడ్డని ముట్టి ప్రభ నైనా స్వస్థపరిచి రక్షించవా నీకు సాక్షి పెట్టండి తండ్రి ప్రభా మరి అదేవిధంగా ప్రాయన్ తండ్రి ప్రభా చిఫాన్ అనే ప్రభా ఆ యొక్క పిల్లని ఆముల జ్ఞాపకం తీసుకో ఆశించండి ప్రభా మరి కిడ్నీ ఫెయిల్ అయిన ప్రభా మరి చిన్న పిల్లవాడు తండ్రి ప్రభ గొప్పదివ నేన తండ్రి ప్రభా ఆ బిడ్డని నామ జ్ఞాపకం తీసుకోండి తండ్రి ప్రభా బిడ్డకు నీకు స్వస్థత ఇచ్చండి ప్రభా బిడ్డకి బిడ్డ మీద నీ యొక్క స్థాన్ని తాపించి సంపూర్ణమైన స్వస్థతని చేసి ప్రభావ బిడ్డని లేవని తండి ప్రభా నైస కుటుంబాన్ని కూడా మార్చండి నీ రక్షణలోకి నడిపించండి దేవా నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకోవాలా ప్రభా అలాగిన తండ్రి నీ రక్షణలోకి నడిపించండి ప్రభా ఆ బాబుని కూడా ప్రభాని యొక్క సాక్షిలో పెట్టండి నాయన ప్రభావ మరి ముఖ్యంగా తండ్రి గొప్పదేవా ఆయన ఫస్టార్ ప్రభావ మరి నాయన బహుభయంకరమైన విషయం ప్రభావ మరి కాలుచ్యోతిలో దిగిపోయినా ప్రభావ బిడ్డని ప్రభా మరి చిత్రం ఎలా ఉన్నది ప్రభా బిడ్డు పట్టాలని నడిపించుకోవాలన్నా అద్భుతాశ్చర్కారాలు జరిగించి ప్రభా మరి వారందరి జీవితంలో ప్రభానైనా యొక్క సంపూర్ణమైన స్వస్థతను దయచేసి ప్రభాని యొక్క నామంలోకి మాయమ తెచ్చి బిడ్డ వాళ్ళే తయారు చేసి సాక్ష్యం నిలబెట్టమండి దేవుడు ముట్టాలా స్వచ్ఛపరచాలా అంటే ఈ రోజు సాక్ష్యం చెప్పారు కొంచెం వేరే కొంచెం మంచిగా ఏంటంటే ఆమెకి దేవుడు ముట్టాలా స్వచ్ఛపరచాల కుటుంబ రక్షణ ఉందాలా అట్లాగే నీకు తెలుసు కదా అనిల్ బ్రదర్ అనే ఆయన కోసం కూడా చేయండి ఇంకోటి షిఫాన్ బాబు కోసం కూడా తెలుసు కదా రెండు కిడ్నీలు పేలైనవి బాబుకి దేవుడు ముట్టాలా స్వచ్ఛపరచాలా ఈ మూడు అంశం లేవు బ్రదర్ చేసి అట్లా ఆశీర్వాదం చేయండి పరిశుద్ధు రఘు తండ్రి కృపా మైన జీవం గల దేవ ఐసు ప్రభానికి ఎంతో వందలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీత గొప్ప తండ్రి మహాపరిశుద్ధిన దేవానికి సిలి స్రోతాలు అర్పించుకుంటున్నాం నైనా ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం మేము ప్రార్థిష్టం నా దేవ నా ప్రభా రామాదేవి శిశించిన ప్రభావండి సంపూర్ణ సమర్పించుకొని సాక్షిస్తాం ప్రార్థిస్తున్న బాబు పుట్టండి ప్రభావం ఈ రక్తాన్ని ప్రోత్సహించింది తీసుకుండా <Sanye> కొద్ది ప్రజల నుంచి ప్రాదేశం దేవానికి పర్వాలేవనైతే నీకు ఆరంభించి ముందు మణిపంట నుంచి మూడు అంశాలు ్రీస్తు పరిస్థితి నామల్ ప్రార్థించిన తండ్రి అమ్మేంటి మన ప్రభుత్వ యేసు క్రీస్తు కృపా సమాధానం నడిపి మనకు అందరికీ ఆరా యూట్యూబ్ ఛానల్ వాక్యాలు పత్రిక మనకు అందరికీ అసలు పరిస్థితి సదాకాలం చూపించుంది కానీ అమ్మేంటి ప్రేస్ట్